ధర్మ ధర్మపుణ్యము నీచేతి దింతే ఎప్పుడు కాచిన కావుమింతా నీచితము ఏవల నరుడు లేక ఎద్దేతా దునునా నీవు సేయించక వేరే నే పుణ్యము చేసేనా దేవుడ సూర్యుడు రాక తెల్లవరు నారేయీ వేవేగనీ కృపగాక విజ్ఞానినవుదునా ఉమ్మరవాడు లేకే కుండతా పుట్టునా నెమ్మివు పుట్టించక నేనే పుట్టితినా తిన వమ్ముల రాట్నము నిలువక గుండ్రలు నిల్చునా పీ ఎప్పన భవములు మనునా మక్కువ మగడులేని మనువు కలుగునా లేకించి లెక్కించి అంతర్యామివిలేని నేనున్నాడనా చక్కగా శ్రీవేంకటేశరణనే బుద్ధి నాకు తకకనీ వియకుంటే దాసుడ నేనౌదునా